గణపతిగొంహవామహే కవి కవీనా జేష్టరాజమ్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుీమహాగాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా నారాయణం నమస్కృత్య నరం నరోం దీం సరస్వతీం యాసంతయముదీరేస్వ ఐదో శ్లోకం పూర్తి చేశాము ఆనందము నైత కోగరీయేమ నో జు వహవా జిజీవిషా స్థిత ప్రముఖే ధార్తరాష్ట్రాకంలో అర్జునుని యొక్క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 కానీ ఒకప్పుడు ఇటు అట కూడా తెలియని స్థితి కూడా ఉంటుంది ఒకప్పుడు అలా కూడా ఉంటుంది ఓసారి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళా ఆ ప్రయాణం చేయటానికి ఇష్టం లేదు అట్ ది సేమ్ టైం ఏదో సర్టన్ అట్రాక్షన్ సర్టెన్ కూలింగ్ ఫోర్స్ లేకపోతే స్టేషన్ దాకా ఎందుకు వెళ్తా టికెట్ కొని సో టికెట్ కొన్న తర్వాత ఇప్పుడు ట్రైన్ ఏదో ఆలస్యం అవుతుందనో ఏదో ఉన్నారు అంటే ఇప్పుడు సంతోషించాలా ఆలస్యం అవుతోంది లేకపోతే క్యాన్సిల్ అవుతుందని సంతోషించాలా లేకపోతే దుఃఖించాలా ఇది అర్థం కాక నేను చాలా ఇబ్బంది పడ్డా సో అది టికెట్ కొనుక్కున్న తర్వాత అలా జనరల్ గా ఉండదు జనరల్ గా అలా ఎందుకుంటుంది జనరల్ గా టికెట్ కొనుక్కున్నా ఉంటే విడ్ లైవ్ టు గో ఫార్వర్డ్ అంతేగాని టికెట్ కొనుక్కున్న తర్వాత కూడా ఇది వెళ్లాలా అక్కర్లేదా క్యాన్సిల్ అయిపోతే బాగుండేమో టికెట్ చింపడంతో మనసి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అవి అలా కాదు వెళ్తే మంచిదేమో అని ఈ విధంగా ఇటువంటి సంకట స్థితి అరుదుగా జీవితంలో వస్తుంది కానీ ఇప్పుడు అర్జునుని పరిస్థితి అలాగే ఉంది దానిని చాలా ఇంట్రెస్టింగ్ గా అతను ఈ నచ ఏతత్ విద్మ ఇది ఇది నాకు తెలియట్లేదు నాకు అంతు పట్టడం లేదు నచ ఏతత్ విద్మహ ఏమిటి కతరన్నో గరీయ నహ మాకు కతరత్ గతి గరీయ సో కతరా కథమా అని రెండు పదాలు ఉన్నాయి డతరచ్ అనే ప్రచయం కిమ్ శబ్దం మీద సో కిమ్ కా వస్తుంది సో కిమ్ ప్లస్ డతరచ్ వేసుకుంటే కా ప్లస్ కతరా అవుతుంది ఎనివే ఇద్దరి రెండింట్లో ఒకటి చెప్పేప్పుడు కతరా అని వస్తుంది అనేకంలో ఒకటి చెప్పేప్పుడు కథమా అని వచ్చి వస్తుంది డతరచ్ డతమచ్ రెండు ప్రచయాలు సో ఇప్పుడు ఇక్కడ రెండు ఆల్టర్నేటివ్స్ ఉంది దీంట్లో ఏది మంచిది మాకు నాకు తెలియకుండా ఉంది అని అంటున్నాడు కతరత్ నో గరియహా మాకు కతరత్ గరియహ ఆ రెండిట్లో ఏది గొప్పది గరియహ అంటే గొప్పది ఈ సంగతి తెలియట్లేదు ఏమిటా రెండూను అట్లా ఒక పక్షం మేము జయించుతాము మాకు విజయం వస్తుంది రెండో పక్షం ఎదివా నో జయేయు నహా మమ్ములను జయేయు వాళ్ళు జయిస్తారు కౌరవులు మన మమ్మల్నే జయించేస్తారు మేము ఓడిపోతాం అనమాట దాని మేము ఓడిపోతాం సో ఇప్పుడు మనం నెగ్గడం మంచిదా ఓడిపోవడం మంచిదా యద్వా జయమా మేము నెగ్గడం ఎదివానో జయేయు వాళ్ళు మనల్ని జయించటం అంటే మనం ఓడిపోవటం సో నెగ్గడంలో మనకి మంచి ఉందా ఓడిపోవడంలో మంచి ఉందా ఈ సంగతి మనకి తెలియటం లేదు అని అంటున్నాడు ఇంకా యుద్ధం ఏం చేస్తుందండి ఓడిపోవడం మంచిది అంటే శాబిటైజ్ చేయొచ్చు నెగ్గడం మంచిది అంటే ఉన్న శక్తి పెట్టి కృషి చేయొచ్చు ఇది మంచిదో అది మంచిదో తెలియట్లేదన్నవాడు వాడు ఏం చేస్తాడు దినే కింకర్తవ్యతా విమూఢ అని అంట ఏం చేయాలో అర్థం కానివాడు జీవితంలో ఇలాగంటే స్థితి చాలాసార్లు ఉంటుంది చాలాసార్లు కాదు అరుదుగా ఉంటుంది బట్ ఉంటుంది ఇలాగంటే సందర్భం రాకపోవడం అనేది ఏం లేదు అసంభవం ఏం కాదు వస్తూ ఉంటాయి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 అని దాని ఆర్గ్యుమెంట్ దానికి ఉంటుంది ఈ డిస్ లొకేషన్ వచ్చేస్తుంది పిల్లలు చదువు చెడిపోతుంది ఏదో కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉంటున్న వాళ్ళం ఇప్పుడు కొత్త ప్లేస్ లో ఈ నోన్ డెవిల్ ఈస్ బెటర్ దాన్ అండ్ నోన్ డెవిల్ అని నిరుత్సాహం ఉంటుంది కాబట్టి ప్రమోషన్ మీద వెళ్లాల వాడిగా ఆఫీసర్ కనుక పిలిచి ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అవుతావా లేదా ఉన్న సీట్లోనే ఉంటాయి ఇక్కడే ఉంటావా అని అడిగితే ఆలోచించి చెప్తానంటాడు వీడు ఇటో అటో చెప్పడం ఇంకా ఆలోచన తెగి ఆలోచన కాదా అది తెగదది సో అర్జునుడు అంటాడు యద్వా జయమా ఎదివానో జయేయు మేం జయిస్తే మంచిదా గదియ ఏది గొప్పది మాకు ఏది మంచిది వాళ్ళే జయించేస్తే మంచిదా ఇప్పుడు వాళ్ళు జయించారనుకోండి దాని అర్థం ఏంటి మేం ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాళ్ళు మా బంధువర్గమే ఇప్పుడో భాజా భర్త కలిసి ఎలక్షన్ లో పోటీ చేశారనుకోండి చెరో ఆపోజిట్ పార్టీలో ఏదొచ్చినా వాళ్ళకే లాభం వీళ్ళు నెగ్గినా వాళ్ళకే లాభం వాళ్ళు నెగ్గినా వాళ్ళకే లాభం ఎందుకంటే ఏది ఏది ఎవరు నెగ్గినా వీళ్ల తరఫు నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది అలాగా ఎనీవే వీళ్ళు కనుక వీళ్ళు నెగ్గరనుకోండి ఎలాగ విజయం విజయం ఎప్పుడు అదే ఆనందదాయకం వీళ్ళు నెగ్గకుండా అవతల వాళ్ళు నెగ్గారనుకోండి అది మంచిదే ఎందుకంటే వాడు సెకండ్ దాంట్లో అంటున్నాడు యానేవ హిజీవిషామేవస్థిత ప్రముఖేష్ట్రాముఖే అంటే ఎదురుగా మా ముందు మా ముందు ఎవళ్ళున్నారు ధార్తరాష్ట్రా అవస్థిత ధృతరాష్ట్రపుత్రులు నిలిచి ఉన్నారు ఈ ధృతరాష్ట్రపుత్రులు ఎవళ్ళు మా వాళ్లే కావలసిన వాళ్లే ఎటువంటి వాళ్ళంటే అర్జునుడికి ఒక్కసారిగా ఆ సెంటిమెంట్ అంతా బయటకు వచ్చింది ఏమిటా సెంటిమెంట్ అంటే యాంగ్ హిజీవిషామహ వాళ్ళని సంహరించినట్లయితే ఆ తర్వాత బ్రతుకు మీద ప్రీతి మాకు కూడా అవతలకి పోతుంది నిజీవిషామహ జీవితం ఇచ్చామహ నా సో వాళ్ళ వాళ్ళందరూ కులాసాగా ఉంటే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 దీంట్లో ఏది శ్రేష్టము ఏది గరీయ గొప్పది అర్హితము ఇది తెలియకుండా ఉన్నది అని అంటాడు అంటే ఇది చాలా మనసు చాలా దుర్బలమైనటువంటి స్థితిని చేరుకుంది ఎప్పుడు కూడా యుద్ధము అంటే జీవితంలో ఇక్కడ యుద్ధం అంటే జీవితమే ఒక యుద్ధం జీవిత సంగ్రామం సో ఎంత సింబాలిజం కదండి హైలీ సింబాల్ ఎక్టివిటీస్ so it's historic but at the same time it is highly significant so jeevita sangramam lo kuda itwanti a uh, gadduparisthithulu manaki ediravutoo untayi em cheyali illa cheyala alla cheyala idi mancha adi muncha evato thoatsatalledu mati poyinattu ga undi adi choodante it abhipraya uh, itwanti sandarbhalu ostuntai ee sandarbhalu annintivenuka teevramaina aasakthi untundi aasakthi kaaranam gaane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 ద్వాదశి నాడు పొద్దున్న భోజనం చేయడం డ్యూటీ ఏకాదశి నాడు ఉపవాసం భోజనం మానేయడం డ్యూటీ రెండు డ్యూటీలే దీంట్లో ఏకాదశి నాడు ఉపవాసం అన్నది వెరీ అన్ప్లెస్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అన్ప్లెసెంట్ డ్యూటీ అలవాటు అయితే పర్వాలేదు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అన్ప్లెస్ డ్యూటీ ద్వాదశి నాడు పొద్దున్న భోజనం చేయడం డ్యూటీ భోజనం చేసి ఎంత ప్లేసెంట్ గా ఉందో చూడండి నాడు డ్యూటీ సో డ్యూటీ అన్నది ఏదో దృష్టాంతం చెప్పాను ఇలాగే ఉంటాయి అనేక దృష్టాంతాలు ఉంటాయి ఒకప్పుడు డ్యూటీ వెరీ వెరీ వెరీ అంప్లసెంట్ డ్యూటీ అవుతుంది ఏదో ఎవరికో వార్త చెప్పాల్సి పోస్ట్ మ్యాన్ డ్యూటీ చెప్పారు మీకోసారి సో చాలా చెడ్డ వార్తను మోసుకెళ్లాల్సి ఉంటుంది దట్ ఈజ్ హిస్ డ్యూటీ కానీ ఎవళ్ళు కూడా ఇష్టపడరు అలాగని డ్యూటీ చేయటానికి కానీ చేస్తారు సో కనుక ఈ విధమైనటువంటి పెద్ద సంశయంలో అర్జునుడు పడి ఉన్నాడు ఇటువంటి సంశయం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ ధర్మ సంకటము అని అంటారు ఇది ధర్మమా అది ధర్మమా ఇది మంచా అది మంచా అనేటువంటి ఇంత గభీరమైన సందేహంలో మనిషి ఉన్నప్పుడు ఎవరైనా మహాత్ముల్ని అడిగితే మంచిది ఎవరైనా సలహా పెద్దవాళ్ళని సలహా అడిగి వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే అయితే మానవుని సంశయ స్వభావం ఎలా ఉంటుందంటే వీడు సలహా అడిగాక అవతల వాడి సలహా చెప్పాక కూడా ఇంకా వీడు సంశయంలోనే ఉంటాడు ఈ సంశయాన్ని వీడి సలహా పాటించాలా లేకపోతే పాటించకూడదా అది మళ్ళీ అలాగంటి సంశయం కాబట్టి ఈ సంశయం అన్నది తెగది ఇటో అటో తెంపు చేసుకోవాలి అలాగ సంశయంలోనే ఉండిపోకూడదు సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు దేవుడు రెండు కాగితాలు రాసి దేవుడి దగ్గర పెట్టి ఏదో ఇటు తిప్పో అటు తీసుకుంటాడు తీసుకుంటే ఏదో వస్తుంది కదా ఆ తర్వాత ఇది కరెక్ట్ గా వచ్చిందా అని మళ్ళీ సందేహమే అలాగే ఏదో కాయన్ వేయడం వాళ్ళు ఏదో పెడతారు పడుతుంది ఇటోటో పడుతుంది కాయిని వేస్తే మీకు ఇటు సెటిల్ వన్ వే అర్ధ ఈ కాయిని వేసే ముందు ఎంత ఉత్సాహంగా వేస్తాడంటే ఈ కాయిన్ వేసి ఎలా వచ్చేస్తే అలా చేస్తాను అమ్మాయ్యా నాకు సమస్య తీరిపోయింది అని కాయను తీరా కాయన్ సెటిల్ చేసిన తర్వాత వీడికి మళ్ళీ అదర్ ఆప్షన్ ఉంటుంది చూడండి ఆ ఆప్షన్ పీకుతూ ఉంటుంది ఏమిటో ఈ కాయను జడమైనటువంటి కాయను ఇది హౌ దీ ఇది వెళ్ళని మళ్ళీ ఈ విధంగా సంశయం మనిషిని చాలా ట్రబుల్ పెడుతూ ఉంటుంది అంచేతనే ఈ విధమైన సంశయాన్ని అంటే డౌటింగ్ థామస్ లో ఇంగ్లీష్లో అంటే వాడి స్వభావంలో డౌట్ బాగా బలంగా నాటుకుపోతుంది డౌట్ చేయటమే వాడి పని అన్నట్టుగా తయారవుతారు అది మంచిది కాదు పని చుట్టినాడు వీ లైక్గా ఇటో ఇటో అటో తేల్చేసి సెటిల్ చేసేసి ముందుకు వెళ్ళిపోవాలి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 సో ఈ మేనేజ్మెంట్ లో కూడా ఈ ప్రిన్సిపుల్ ఇట్ మే బికమ్ ఇంపార్టెంట్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి ఏ రకమైన డెసిషన్ తీసుకోకుండా దీనికి ఏ రకమైన డెసిజన్ తీసుకోకపోవటానికి దీనికి ఒక పేరుంది ఒక టెక్నికల్ నేమ్ ఉంది నరసింహారావు ఫార్ములా అని అంటారు అలా నేను ఎక్కడో చదివా అది అది ఎంతవరకు న్యాయమో అలా అనొచ్చా అనకూడదా ఐ డోంట్ నో బట్ దీ పొలిటీషియన్ అది న్యూస్ పేపర్స్ సేద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 అది సరి కావచ్చు కాకపోవచ్చు అది వేరే సంగతి బట్ మనం ఆ రకంగా తత్సారం చేసేస్తూ గడిపేయటం ఉన్నది సరికాదు జీవితంలో పైకొచ్చి మార్గం అంత సంశయాత్మ వినశ్చితి తర్వాత ఈ రకంగా అలా ఆలోచిస్తూ ఇటోటో డెసిషన్ తీసుకోకుండా థింక్ చేసుకుంటూ పోవటాన్ని దాన్ని కూడా నీతి శాస్త్రంలో ఖండించారు సో దీర్ఘ ఏదో పేరుంది దానికి దీర్ఘ దీర్ఘసూత్ర దీర్ఘసూత్రుడు అనో ఏదో పేరు ఎలా ఆలోచిస్తూనే ఉంటాడు ఏది సెటిల్ చేయటం ఇట అట అటా ఇట సో దీర్ఘసూత్రుడు ఇలాగే దీర్ఘసూత్రుడు ఏదో పేరు అవచ్చు అంటే ఆ దీర్ఘ అనే పదానికి అర్థం ఏంటంటే ఎప్పటికీ తెగని ఆలోచన సో వీటన్నిటికీ పరిష్కారం ఒక్కటే రాగద్వేషములకు అతీ ఈ రాగద్వేషాల మూలంగానే ఇన్ని సమస్యలు వస్తాయి రాగద్వేషములకు అతీతంగా నిలిచి నా కర్తవ్యమేమిటి అని ప్రశ్న వేసుకుని తన కర్తవ్యాన్ని చేసేస్తే దట్ బెస్ట్ వే ఇప్పుడు అక్కడితో ఈ అర్జునుని యొక్క మనస్థితిని బాగా విస్తారంగా మనం చూశాం ఇప్పుడు అర్జునుడు ఒక్క తెలివైన పనిచేస్తున్నాడు అసలు శ్రీకృష్ణుణ్ణి రథం మీద సారథిగా పెట్టుకున్నందుకు పరమ ప్రయోజనం ఏమిటంటే ఆయన ద్వారా ఏదో తెలుసుకోవటం లేకపోతే ఎందుకు సారథిగా పెట్టుకోవటం ఇప్పుడు ఎవరో అన్నారు నాతోటి మీరు డబ్బు పాయింట్లో పాఠం చెప్తున్నారా చెప్పి ఏమిటంటే దాని పరిస్థితి ఇట్స్ ఏ ఫైవ్ స్టోరీ బిల్డింగ్ అంటే మీరు విద్యార్థుల కోసం వెతుక్కోకర్లేదు ఎందుకంటే ఫైవ్ స్టోరీ బిల్డింగ్ లో మీరు ఫిఫ్త్ స్టోరీ ఉంటే ఫోర్ స్టోరీస్ లో అందరూ ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళందరూ మీ విద్యార్థుల కింద ఉంటే కూడా మీరు విద్యార్థుల కోసం ఎత్తుకోర్లేదు మీరు భిక్ష కోసం వెతుక్కొక్కర్లేదు అని అన్నారు నేను చెప్పాను విద్యార్థుల కోసం వెతుక్కోకర్లేదు వ్యక్తుల కోసం వెతుక్కోకర్లేదు దట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ట్రూ బట్ ఫోర్ స్టోరీస్ లో ఉన్న ఫ్యామిలీస్ అందరూ శిష్యులుగా ఉంటారని మాత్రం ఆ అసెస్మెంట్ మాత్రం రాంగ్ అది దట్ ఈ కరెక్ట్ ఎందుకంటే దేమేనాట్ మీ ఇంట్రెస్ట్ నేను ఆల్ చేసి కాబట్టి సో ఇప్పుడు శ్రీకృష్ణుడు వచ్చే రథం మీద ఇప్పటికే నేను దృష్ణాంతం చెప్పాను శ్రీకృష్ణుడు రథం మీద కూర్చోడం ఇప్పుడు అంటే అయింది కానీ అంతకుముందు వీళ్ళందరితో ఆయన కదా ఎప్పుడైనా ఆయన దగ్గర తెలుసుకుందామని ఎప్పుడైనా ఆలోచన చేశారా వీళ్ళు ఎప్పుడూ ఆలోచించారు ఎంతసేపు మాకు అన్ని తెలుసునని అనుకున్నారు ఆయనతోటి పరిహాసం చేశారు భోజనాలు చేశారు కబుర్లు చెప్పుకున్నారు విహారానికి పిక్నిక్లకే వెళ్ళారు కానీ శ్రీ అర్జునుడు ఇవన్నీ చేశాడు తప్పించి ఎప్పుడు ఒక జీవితానికి సంబంధించినటువంటి పరమ సత్యాన్ని తెలుసుకుందామో ఆయన అడిగి తెలుసుకుందామో అనే ఆలోచన వాడికి ఎప్పుడూ కలగలేదు అయితే ఆయనతో అంతకాలం తిరిగినందుకు ఒక లాభం కలిగింది ఏమిటంటే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 ఈ పాయింట్ కి అర్జునుణ్ణి తయారు చేసి తీసుకొచ్చారు దిస్ ఇస్ ది మోస్ట్ ఫండమెంటల్ స్టెప్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ఎ సీకర్ ఆ తర్వాత శ్లోకం ఉందాము కార్పణ్యదోషోపహతస్వభావ పృచ్ఛా విత్వాం ధర్మసమ్మూఢచేతా నిశ్చితం బ్రూహితన్మే శిష్యం ప్రచుగా కోట్యష్టం అంట ఎవరో అన్నారు శ్రీకృష్ణుని వయస్సు గీతను బోధించిన నాడు ఎనభై ఐదు సంవత్సరాల పెద్ద వయస్సు అంటే ముసలి వాళ్ళని అభిప్రాయం కాదు అంటే దే హ్యావ్ ఎ హయ్యర్ లైఫ్ స్పాన్ ఇన్ దోస్ డేస్ వీ హింక్ లైక్ దాట్ సో శ్రీకృష్ణుడి వయస్సే ఎనభై ఐదేళ్ళు అర్జునుడు అరవై ఏడు కొంత అర్జునుడు ఉంటాడు లేకపోతే సిమిలర్ సఖాయం సమానమైన సిమిలర్ వయస్సు ధర్మరాజు గారు పెద్ద శ్రీకృష్ణుడి కంటే కొంచెం పెద్ద అంచేతనే శ్రీకృష్ణుడు ఎప్పుడు ధర్మరాజుకి దండం పెట్టి వెళ్తూ ఉండేవాడు ఆ రకంగా భాగవతంలో అక్కడ వచ్చింది సో ఎనీవే అహా ఎనభై ఐదేళ్ల జీవితంలో వాళ్ళు కలిసి ఉన్నది సుమారు డెబ్బై ఏళ్ళు కలిసి ఉంటారు చిన్నప్పటి నుంచి బాబా బావమూర్తి చాలా ప్రేమ అనురాగం ఈ డెబ్బై ఏళ్లలో శ్రీకృష్ణుని దగ్గర ఒక మంచి మాట నేర్చుకుందామనే ఆలోచన ఏనాడు కలగలేదు అర్జును ఇప్పుడు కలిగింది సో చూడండి కానీ శ్రీకృష్ణుడు పోనే ఎప్పుడైనా వనవాస సమయంలో కూడా కలిశాడు అర్జునుడు అనేక పర్యాయాలు కలిసినప్పుడు ఏమో అర్జున అయితే పాండవులారా ఈ సమయంలో కొంచెం వేదాంతం అది చదువుకోండి తర్వాత నేను ఏదైనా కొంచెం మీకు ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తాను తెలుసుకోండి అని ఆయన ఎప్పుడూ ఆఫర్ చేయలేదు ఇప్పుడు ఈయన అడిగిన తర్వాతనే ఏదో ఎస్ ఇఫ్ హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ దిస్ అకేషన్ వాడు అడగడమే ఆలస్యం ఏదో ట్యాప్ ఓపెన్ చేయడమే ఆలస్యం ధర దర్లతో నీరు వచ్చేసినట్టుగా వీడు అడగడమే ఆలస్యం మొత్తం ఉన్న సమయాన్నంతా కూడా వినియోగం చేసేసి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్స్ లెక్కిరిచ్చేస్తున్నాడు అడిస్టింగ్ వన్ మొత్తం టీచింగ్ అంతా వన్ అవర్ దాన్ని శ్లోక రూపంగా దాన్ని కూర్చేప్పటికి ఆరు శ్లోకాలు తయారైంది కానీ ఆయన చెప్పిందంతా టగ టేసుకుంటూ పోతే వన్ అవర్ టైం పడుతుంది అంటే ఏవో క్వశ్చన్ ఆన్సర్స్ మధ్యలో అర్జునుడు మాట్లాడిన మాటలు లేకపోలేదు బట్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 ఈ వేదాంతం వంట పడితే మంచిదే వంట పట్టకపోతే మటుకు వాడు కొంచెం హాఫ్ వేలో ఉంటాడు వాడు ఇటు సంసారానికి పనికిరాడు అటు వైరాగ్యానికి పనికిరాడు అలాగంటి దోళాయమాన స్థితిలో మనిషి పడిపోతాడు దాంతో దాంతో వాడు అలా ఇబ్బంది పడుతూ ఉంటారు నైదర్షి నా ఘర్క నా ఘర్క అనే ఉంది అలాగా అటు ఘర్క ఘర గర్ర వదిలిపెట్టేస్తాయి ఈ వేదాంతలో ఇంకా గర్రే ఉంది ఘాట్ అంటే పోనీ దీంట్లో ఇంక ఘాట్ అంటే ఇంక పబ్లిక్ సో అలా సెటిల్ అయ్యాడంటే అది లేదు ఇటు ఇల్లికి సంబంధించి సెటిల్ అయ్యాడంటే ఇది లేదు ఇప్పుడు ఒక ఉన్నారు ఐదేళ్లు వేదాంతం చదివి ఆ తర్వాత వెళ్ళి వివాహం చేసుకున్నాడు ఇప్పుడు ఈ ఐదేళ్లు చదువు అదేదో వివాహం చేసుకుని పిల్లలు కాని అంతా సెటిల్ చేసుకుని ఆ తర్వాత వచ్చి వేదాంతం చదువుకుంటే అదో రకంగా ఉంటుంది ఐదేళ్లు ఈ ఈ కర్మ ఇదంతా కూడా దీని అందరి కూడా లేదా కలిస్తూ ఉదేశ దాహసీ చూడమని ఇచ్చేది గ్రంథాలు చదివి ఆ తర్వాత వెళ్లి వివాహం చేసుకుంటే ఇప్పుడు అది ఎంత ప్రాబ్లం అవుతుంది చూడండి ఇంక ప్రొఫెషన్ కి దేనికి పనికిరాడు ఈ లో వరల్డ్ ప్రొఫెషన్స్ ఉంటాయని ఆ ప్రొఫెషన్స్ లో హీ కెనాట్ ఫిట్ ఎందుకంటే అతని మైండ్ సెట్ ఈ వరల్డ్ ప్రొఫెషన్ అంత కన్వీనియంట్ గా ఉంటాడు సో ఎట్ హీ కెనాట్ లీవ్ ఇట్ కాబట్టి సర్టన్ ప్రాబ్లమ్స్ అంచేత వేదాంతాన్ని బోధించటము అంటే వాడు సర్వాత్మన శరణాగతి చేసి నాకు ఇది కావాలి హీ హాస్ టు చూస్ ఇట్ హీ హేక్ ఎ చాయిస్ ఐ వాంట్ దిస్ అని ఖచ్చితంగా ఇష్టపడి దానికి కమిట్ అయినటువంటి వాడికే వేదాంతాన్ని బోధించటం ఇదొక సంప్రదాయం సో శ్రీకృష్ణుడు ఈ సందర్భంలోనే బోధించాడు అర్జునుడు అడుగుతున్నాడు హీజ్ సబ్మిటింగ్ హిమ్స్ ఎల్ అంటే తన శరణాగతి చేస్తున్నాడు సో శరణాగతి అన్నది ఆత్మజ్ఞానంలో వెరీ ఫస్ట్ స్టెప్ శిష్య స్హం షాధి మాం ప్రపన్నం త్వం ప్రపన్నం నిన్ను శరణు పొందిన ప్రపత్తి ప్రపన్నం అంటే ప్రపత్తి చేసినవాడు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 ప్రపన్నం అంటే పాదాగ్రమును పట్టుకుంటా అంటే శరణాగతి వెళ్లి కాళ్ళ మీద పడ్డామంటారు చూడండి అది ఇడిమాటిక్ యూసేజ్ కాళ్ళ మీద పడ్డామంటే వెళ్లి సరెండర్ చేశాడు శరణాగతి చేశాడు అని అభిప్రాయం ఫిజికల్ గా కాళ్ళ మీద పడవచ్చు పడకపోవచ్చు ఎవరు ఫిజికల్ గా కాళ్ళ మీద పడ్డామన్నా ఓసారి పాదాభివందనం చేసేసి తర్వాత విషయం చెప్తాడు అలాగే కాళ్ళే పట్టుకుని ఉండిపోతాడని కాదు సో ఇట్స్ ఎ ఇడిమాటిక్ యూసేజ్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 అంతకుముందు అన్నాడు నాకే యుద్దం వద్దు నేను హృశ్రీకేసిపోతాను భిక్షాటనం చేసుకుంటాను అని అన్నాడే గానీ హీ వాజ్ నాట్ ష్యూర్ ఆఫ్ దాట్ ఇఫ్ హీ వాజ్ ష్యూర్ దెన్ శ్రీకృష్ణ ఆపడబడినే హీ కెన్ యాజ్ వెల్ వాక్అే శ్రీకృష్ణ ఆల్సో విల్ వాక్అే నో ప్రాబ్లం బట్ హీ వాజ్ నాట్ ష్యూర్ అలా అన్నాడే గానీ హీ వాజ్ నాట్ ష్యూర్ వెళ్ళిపోతానని అన్నాడే గానీ హీ వాజ్ నెవర్ ష్యూర్ ఆఫ్ ఇట్ అది మీరు గమనించాలి అంటే చాలా మంది ఏమైనా భ్రమపడతారంటే అర్జునుడు వాజ్ అబౌట్ టు వాక్అే శ్రీకృష్ణుడు చేపట్టుకుని ఆపేసి మళ్లీ వెనక్కి రాట్స్ నాట్ లైక్ దాట్ అర్జునుడు హీ వాజ్ నాట్ అబౌట్ టు వాక్అే ఎందుకంటే వాడికే తెలిసిపోయింది ఏమిటి ఇప్పుడు యుద్ధరంగాన్ని విడిచిపెట్టి వెళ్లడం ఇది సందర్భంగా లేదనే సంగతి వాడికే అర్థం అవుతుంది ఇంకేతనే వాడు ఏమంటారు అర్జునుడు ఏమంటున్నాడంటే కార్పణ్య దోషోపహత స్వభావ కార్పణ్య దోషము ృపణ అనే పదం ఉన్నది కృపణ అంటే లోభి అని అర్థం ఇక్కడ యుద్ధానికి సందర్భంలో లోభమే ఉంది యుద్ధానికి లోభమే ఉంటుంది అంటే వేలతనము పిరికితనము అని అర్థం వచ్చి యుద్ధరంగంలో పిరికితనమే ఇంకా అంతకంటే ఏముంటుంది మార్కెట్లో లోభి అంటే ఆ పర్సు బయటకు తీసి ఖర్చు పెట్టడానికి వెనకాడేవాడు యుద్ధ రంగంలో లోభి అంటే బణాలని శత్రువు మీద వేయటానికి సందేహం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 ఆ విధంగా అంచనా వేసుకున్నాడు అయితే ఇంతకుముందు నేను మీకు మనం చేశాను సంజయుడు ఇదే లక్షణాన్ని కృపయా విష్ట అని అంచనా వేశాడు చేత ప్రభావితుడై పాపం డోలాయమాన స్థితిలో ఉన్నాడు అని అంది సంజయుడు అన్నాడు ఒక పిరికితనంతో ఒక యుద్ధం అంటే తీవ్రమైన ఆసక్తి బంధువుల మీద బాణాలు వేయడం ఏమిటి అనేటువంటి ఫీలింగ్ అట్ ది సేమ్ టైం హీ కట్ వాక్అ సో ఆ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 సో ఆ కృపణత్వము ఆ దీనత్వము హెల్ప్లెస్నెస్ తర్వాత ఇండిటర్మినేషన్ ఏ ఇటా అటా తెచ్చుకోలేకపోతాం ఊగిసదట ఆ బేలతనము తిరిగితనం కాదు నిజానికి సో సెంటిమెంటాలిటీ ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసి అతన్ని ఆ విధంగా తయారు చేసే కర్పణ్య దోషోపహత స్వభావ ఈ అనే దోషము నా ఒరిజినల్ స్వభావాన్ని కప్పిపుచ్చివేసినది తర్వాత పృథ్యామిత్వాం ధర్మసమ్మూఢ చేత ధర్మాన్ని ఆచరించాలనే ప్రేమైతే ఉన్నది కాని ఇప్పుడు ధర్మమేమిటి అనేది విషయంలో నా మనస్సు చాలా మోహాన్ని పొంది ఉన్నది ధర్మే సమ్మూఢం చేత ఎస్ ధర్మం విషయంలో మోహమును పొంది ఉన్న బుద్ధి కలవాడను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 ఇదిలా ఇలా జరిగింది అని గాంధీ గారికి చెప్పారు చెప్తే ఆయన అన్నారు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఎదిరించలేదా అని అడిగారు అంటే ఎదిరించలేదు వీళ్ళు ఎదిరించకుండా పారిపోయే ప్రయత్నం చేశారు కానీ ఆత్మరక్షణ కూడా వీళ్లు నడుము బిగించలేదు అని ఆయనకి సమాధానం చెప్పారు అంటే ఆయన అన్నారు అది చాలా తప్పది అలా ఉండకూడదు శత్రువులు దృష్టిలు వచ్చి ఆ విధంగా అటాక్ చేసినప్పుడు నడుము బిగించి తమ శక్తిని యుక్తిని కూడా ఉపయోగించి ఆ దృష్టులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అది ఫిరిగితనము అశా అది అహింస కాదు సో కాయరత అహింస కవర్డ్ ఇస్ ఈస్ నెవర్ సేమ్ యాజ్ నాన్ వైలెన్స్ నాన్ వైలెన్స్ రిక్వైర్స్ కరేజ్ పిరికితనం నాన్ అహింస కాదు అని చెప్పారు వెరీ ఇంట్రెస్టింగ్ సో మహాత్మా గాంధీ ఆయన బోధలు అవి చూసినట్లయితే మన సమాజంలో ఎస్పెషల్లీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తరువాతి కాలంలో వచ్చిన పాలకులు వీళ్ళందరూ కూడా ఆయన బోధల్ని చూటిక్కని చూసు లెవెల్లో ఆయన బోధల్ని సమాజం ముందు పెట్టారు తప్పిస్తే ఆయన పూర్తి అభిప్రాయాల్ని సమాజం ముందు పెట్టలేదు ఉదాహరణకి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంకా గోహత్యని కొనసాగిస్తే అంత మహాపాపం అదే గాని మరొకటి లేదు పరదేశీయులు పాలించినప్పుడు గోవు పవిత్రమో అనే సంగతి వాళ్లకు మనం నచ్చ చెప్పలేము అది వేరే సంగతి మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గోహత్య మన సమాజంలో ఉండడానికి వీలు అని ఆయన ఆయన రాసినటువంటి వ్యాసాల్లో చాలా పక్క చాలా ఖచ్చితమైన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు సో మచ్ సో మన కాన్స్టిట్యూషన్ లో కూడా ఏదో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏదో ఒక హెడింగ్ లో సమాజంలో గోహత్యం ఉండరాదు గోహత్యం నిషేధించవలసింది అని పెట్టారు మన పాలకులు ఆ ప్రిన్సిపుల్ ని ఏ విధంగా నీరు ఖర్చు చేశారో చూడండి గాంధీ గారు అంటారే గాని ఆ ప్రిన్సిపుల్ ని పూర్తిగా నీరు చేశారు భగవద్గీతని స్కూల్స్ లో మతంతో సంబంధం లేకుండా అన్ని రకాల క్రిస్టియన్స్ కి కూడా అందరి విద్యార్థులకి డిగ్రీ లెవెల్లోనైనా భగవద్గీతనే అట్లీస్ట్ స్థూలంగానైనా సెలెక్టెడ్ వర్సస్ అయినా బోధించి తీరాలి దాన్ని పెట్టాలి అని ఆయన నిర్ద్వంద్వంగా అంటే ఏ రకమైన సందేహానికి తాగులేని విధంగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మన వాళ్ళు ఏం చేశారు నీరు గారి ఆయన యొక్క బోధల్ని నీరు గారి నేను పోర్బందర్ వెళ్లాను పోర్బందర్లో ఆయన పుట్టి పెరిగిన ప్రదేశము ఎంత అధ్వాన్నంగా ఉంటుందంటే మీరు ఊహ కూడా చేయలేదు యూ విల్ బీ disappointed to the extreme <laughs> <laughs> edo aa building na ayina puttumaina building ni evvalo ammesi edo cheyakundaga government vaallu oka wo gazette notification ichi danni hand over chestunnaru adho pani chesaru so ippudu government kabja lo ite undi government hand over lo ite undi dantlo sandeham ledhu so government em chestundante akado manushunu bette var appoint chesi visitors ochina vaallaki choodalanki tariga ro chesaru but maintenance lo vishayam lo gaani visitors ki అక్కడ చూపించడంలో కానీ అక్కడ ఉన్న వాళ్ళ కోఆపరేషన్ కాని ఒక గైడ్ ఉండి ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ ఏమీ లేదు నథింగ్ ఇస్ సో అంటే తర్వాత ఆ గాంధీ పోర్బందరికి ఈ రాజకీయ నాయకులు ఎవరిలో వెళ్తామని కూడా నేను అనుకోను వారే గాంధీ గారే పార్టీ వాళ్ళు కూడా ఈ లోకల్ గా ఉండే విగ్రహంలో మెడలో మాల వేసలు వేసాక పోర్బందర్ వెళ్లి అక్కడ కూర్చుని స్ఫూర్తిని తెచ్చుకుని అలాగేదో చేస్తారని నేను అనుకోను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 ah uh, ahimsa a uh, situation where each is glorious but in all circumstances beauty is the first and foremost asatya ni man maravakudadu pidiki biyanike okey mantra annatuga antata ahimsa ane maata panukudadu so ah uh, ipudu ah rakshana ivvalsinaatunte veerudu yuddha sainikudu vadu nenu thupaki peliste allaga నేను బాణం వేస్తేలాగా రక్తం చిందిస్తేలాగా అని ఇలాగంటే సెంటిమెంటల్లో పడి వాడు కనుక అక్కడి నుంచి పక్క తప్పుకున్నాడు అనుకోండి ఇప్పుడు శత్రువు వచ్చేసి లోపల ఉన్నటువంటి వృద్ధులను స్త్రీలను పిల్లలను చాలా ఘోరంగా కత్తికి బది వెళ్ళిపోయాడు అనుకోండి ఏం అహింసది తర్వాత ఇప్పుడు అడవిలో సింహము మేక ఉందనుకోండి అక్కడ అహింస ఉండదు అక్కడ హింసే ఉంటుంది రెండు సింహాలున్నాయనుకోండి చక్కటి అహింస హింస అనేది దర్గా పిల్లరాదు కాబట్టి పాకిస్తాన్ అటాక్ చేస్తే దానికి గట్టిగా మనం బుద్ధి చెప్పగలగల స్థితిలో మనం ఉన్నప్పుడు హింస ఉండదు యుద్దం ఉండదు పీస్ ఏటాక్ చేసిన వీడు దద్దమ్మలు రా అంటే వాళ్ళు వాడు సంవత్సరానికి ఒకసారి రెండేళ్లకుసారి అటాక్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు మహమ్మద్ గజనీయో గొరియో పద్దెనిమిది సార్లు అటాక్ చేశాడు పద్దెనిమిది సార్లు ఎందుకు అటాక్ చేశాడు వాడు వాడిని అసలు ఫస్ట్ అటాక్ లో ఫినిష్ చేసి పరాయాల్సిన స్థితిలో సమాజం ఉంటే పద్దెనిమిది సార్లు ఎందుకు అటాక్ చేస్తాడు సమాజం నిర్వీర్యంగా ఉంది వాడికి తోచినప్పుడు అలా అటాక్ చేసిందాడు వాడికి ఏదైనా పది రూపాయలు తక్కువనుకోండి భారతదేశం రతన గర్భం ఉండేది వాడికి ఏదైనా ఇష్యూ పాకిస్తాన్ కూడా అంతే పాకిస్తాన్ లో ఇంటర్నల్ ఇష్యూ వచ్చిందనుకోండి ఇండియా మీద అటాక్ చేయడం వాళ్ళకి ఇంటర్నల్ గా ఏవో దెబ్బలాట్లు వస్తాయి వెరీ అన్స్టేబుల్ సొసైటీ ఇట్ ఈస్ a nation which is in conflict within itself it's a non nation pakistan is a non nation i don't consider it as a nation it's a non nation so internal conflicts too much a internal problems vachinapudu india india india baiting and india bashing that that oka rhetoric kod modul betti india meeda vetirekanga maatladdam india meeda attack cheyatam elmosi me fighting cheyatam lekapothe india vala navalo sampedatam ఇలాంటివేమో చేస్తే ఆ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కొంచెం సర్దు అందరి దృష్టి కూడా డైవర్ట్ అవుతుంది అలా చేస్తారు వాళ్ళు ఇప్పుడు చేయమనండి అలా నా వ్యర్థంలో ఇప్పుడు అటు ఆఫ్ఘనిస్తాన్ వైద్య చూసుకోవాలి ఇంక ఇండియాలోకి రాలేదు ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండాలి అహింసని డ్యూటీని కన్ఫ్యూజ్ చేయకూడదు ఆ కన్ఫ్యూజన్లో పడ్డాడు అర్జునుడు ధర్మ సమ్మూఢ చేత నా ధర్మం ఏమిటి ఇప్పుడు యుద్దరంగంలో నిలబడి ఉన్నాడు ఈ పాండవుల సైన్యాన్ని ముందుకు నడిపించవలసిన పుచియాతుంది అతన్ని నమ్ముకుని వీళ్ళందరూ యుద్దానికి వచ్చారు అర్జునుడు కనుక ముందే నో అని చెప్పుంటే అసలు యుద్దమే ఉండేది కాదు ఎందుకంటే యుద్దానికి ముందు ప్లాన్ ఉంటుంది ఆ ప్లాన్ లో హూవిల్ ఇప్పుడు ఫుట్బాల్ గేమ్ ఉందనుకోండి ఒక మెయిన్ అటాక్ ప్లేయర్ ఉంటాడు అపోజిట్ లో హూవిల్ ఆ అటాక్ ప్లేయర్ చుట్టూ ఒకటిని ఒకడిని పెడతారు ఒకరినో ఇద్దరునో పెడతారు దాన్ని స్టాకింగ్ ఏదో అంటారు దానికి ఏదో పేరుంది వాడి వాడితో ఉంటాడు వీడు వాడి ప్రతి మూని అబ్జర్వ్ చేస్తూ అడ్డుపడుతూ ఉంటాడు అలాగే ఒక పెడతారు సో ఆ విధంగా యూ గాట్ మై పాయింట్ అదేవిధంగా ఇప్పుడు యుద్ధం అంటూ వచ్చినప్పుడు భీష్ముడికి ఎదురుగా యుద్ధమే చేస్తారు అర్జునుడు ఓకే సెటిల్ దుర్యోధనుడు కేవలం భీముడు ఈ రకంగా వాళ్ళు వేసుకున్న ప్లాన్ లో అర్జునుడు కవర్ చేయాల్సిన వాళ్ళు ఇద్దరు ముగ్గురో నలుగురో ఉన్నారు అర్జునుడు ఎరా అర్జున నువ్వు ఇవ్వంతా కవర్ చేస్తానంట నేను చూసుకుంటా వాళ్ళ సంగతి భీష్ముడిని ద్రోణుణ్ణి కర్ణుణ్ణి నాకు గుద్దురు పెట్టేయండి మీరు ద్రోణుడు కదా అంటే అప్పుడు దుర్యోధనుండి దుశ్శాసనుండి నేను చూసుకుంటాను అని భీముడు ఈ విధంగా వాళ్ళు ప్లాన్ వేసుకుని యుద్ధానికి వచ్చారు అర్జునుడు కనుక అబ్బే భీష్ముడు తాత కదా తాత మీద బాణం ఎలా వేస్తానన్నాయా అని ధర్మరాజుతో అంటే అవును అర్జున నీ మాట కరెక్టే పదం వనవాసానికి పోదామని ముందే అడుగు ముందు వేస్తారు కాబట్టి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 ఒకసారి అది మైండ్లో పడితే ఇంకా ఆర్గ్యుమెంట్ అలా దొలిచేస్తూ ఉంటుంది అదే కరెక్ట్ అనిపిస్తుంది ఎప్పుడు ఒక శ్లోకం ఒకటి దేవతలు మన మీద కోపంగా ఉన్నారంటే మన బుద్ధిలో రాంగ్ అభిప్రాయం రూపంలో ప్రవేశిస్తూ మన బుద్ధిని గడగొడతారు రాంగ్ ఐడియా బుద్ధిలో ప్రవేశపెడతారు వీడు ఆ ఐడియాతోటి దాన్నే జస్టిఫై చేసేసుకుంటూ అదే కరెక్ట్ అనేటువంటి భ్రమలో ఆ ఐడియా వెంట పడిపోతాడు అంతే నాశనం అయిపోతాడు అంతే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 అలా ధర ధర ధర ధర కాసులు ఒలిగిపోవావు ఆవిడేం చేస్తుందంటే ఇదిగో ఈ స్టాక్ మంచిది అనే ఐడియా మీకు కలిగిస్తుంది కలిగిస్తే మీరు వెళ్లి ఆ స్టాక్ కొనాలనే ఐడియా కలుగుతుంది మామూలుగా నీరసంగా ఉన్న మనిషి ఎందుకునో ఆ పూట వెళ్లి ఓ థౌజండ్ లో షేర్లు కొనుక్కోస్తాడు మొన్నటి సడన్ ఇట్ జంప్స్ అప్ అండ్ ఐ బికమ్స్ రిచ్ ఆ ఐడియా అలా కలిగిస్తుంది బిల్ గేట్స్ రిచ్ అలాగే అయ్యాడు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 ఈ సత్యాన్ని విస్మరించి ఏదో ఫిజికల్ గా సంథింగ్ హ్యాపీనెస్ అని మీరు అనుకోవద్దు అలాగేమే అవ్వదు కాబట్టి ధర్మ సమ్మూఢ చేత సో అర్జునాస్ ప్రాబ్లమ్ ఈజ్ ఈ కుడ్ నాట్ డిసైడ్ బిట్వీన్ టూ కాన్ఫ్లిక్టింగ్ ఐడియాస్ ఇటు హింసకి కూనుకుని యుద్ధం చేయటమా లేకపోతే అహింస పేరుతోటి యుద్ధరంగం నుంచి వెనుది ఏది ధర్మము యుద్ధం ఏది ధర్మం అనే సందేహంలో పడ్డాడు చూడండి ఆ యుద్దం నుంచి పారిపోవడమే ధర్మం నిర్ణయంలో లేడు ఎందుకంటే తెలుసు క్షత్రియ వీరుడు ఎంతో కాలం యుద్ధం అది చేసినవాడు తెలుసు హీ న్యూ దట్ సమ్ ఇట్ ఈస్ హీస్ డ్యూటీ టు స్టాండ్ అండ్ ఫైట్ హీ న్యూ ఇట్ అట్ ది సేమ్ టైం హీఈస్ వరీడ్ అబౌట్ స్పిల్లింగ్ ది బ్లడ్ ఆఫ్ హిజోన్ నాట్ స్పిల్లింగ్ ది బ్లడ్ నివాత కవచలు అని ఒక రాక్షస గణం ఉంటుంది వాళ్ళ అరవై మంది నివాత కవచం ఇది భాగవతంలో కూడా వచ్చింది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 అతను పార్టీషన్ ఇంటిగ్రేషనిస్ట్ గా ఉండేవాడు